ఎప్పుడైతే బుద్ధి జిజా జీవ శాతి ఇప్పుడు మీకు నిద్ర లేవాలి అని అనిపించిందిట్లే అనిపించింది కదా అది మీరు కాదు బుద్ధి నిద్ర లేవాలని అనుకుంటుందో అప్పుడు ఆత్మ కూడా నిద్రలేవాలి అని అనుకుంటున్నట్లుగా అనిపిస్తుంది మరి ఇదంతా జాగ్రత్తగా తేడాన్ని వివేకాన్ని పట్టుకోవాలి నిద్రలో మీరున్నారు జాగ్రత్త వస్తలో మీరు ఉన్నారు మన తేడా ఏంటి నిద్రలో బుద్ధి లేదు జాగ్రత్త వస్తలో బుద్ధి వచ్చింది కాబట్టి బుద్ధి లేనప్పుడు బుద్ధి లేని అవస్థను పొందినదా ఆత్మ అన్నట్లుగా అనిపిస్తుంది బుద్ధి కదలం ప్రారంభించినప్పుడు బుద్ధి యొక్క కదలిక ఆత్మకు వచ్చినట్లుగా అనిపిస్తుంది అంటే మీరు ఆలోచించండి నేను చెప్ప పొగలు రాత్రి సూర్యునికి ఉన్నాయా లేదు ఎవరికి ఉన్నాయి భూమికి ఉన్నాయి భూమికి పొగలు రాత్రి ఉన్నాయి భూమికి ఉన్న పొగలు రాత్రిని మనం సూర్యుడికి అంటగడుతున్నాము ఆపాదిస్తూ ఉన్నాము అంటగడుతున్నాము అనకంటే ఆపాదిస్తున్నాము అంటే వినడానికి బాగుంటుంది అప్పుడప్పుడు తెలుగు పదాలు కొంచెం ఎడ్బెట్టుగా ఉంటాయి సంస్కృత పదం పరిస్తే అందంగా ఉంటుంది వీళ్ళన్నారు ఆపాదిస్తున్నాను చురుకు వారు కాబట్టి సూర్యుడికి లేని పొగలు రాత్రిని సూర్యుడికి మనం ఆపాదిస్తున్నాం ఎందుకని సూర్యుడు భూమితో సమానంగా అయిపోయాడు భూమి తిరుగుతుంటే సూర్యుడు తిరుగుతున్నాడని అనుకుంటున్నాం కాబట్టి పొగలు రాత్రి సూర్యుడికి లేవు ఎట్లా అలాగే నిద్ర వేపువ అంటే వేపువ అంటే తెలుగుదాముట నిద్ర నిద్రపోట తెలుగుదాంగుట అనేవి ఆత్మకు లేదు కానీ బుద్ధికి ఉన్న వాటిని ఆత్మయన్ను మనం ఆలోచించుకుంటున్నాము కాబట్టి మీకోసంగా చెప్తా చూడండి ఈ అవస్థలున్నాయే జాగ్రత్త స్వప్న సుశుప్తి అనే మూడు అవస్థలు ఆత్మయన్ను ఉండవు బుద్ధి ఒక అవస్థలోంచి మరో దానిలోకి మరో దానిలోకి అలా వెళ్తూ ఉంటే ఆత్మయే అవస్థలలోంచి ఒక అవస్థలోకి మరో అవస్థలోకి జంపు చేసుకుందా అని అనిపిస్తుంది అజ్ఞానం కాదు కాబట్టి మీరేం తెలుసుకోవాలో తెలిసిన నాకు ఈ అవస్థలు లేవు నిద్రలేసినప్పుడు బుద్ధి నిద్రలేసినది ఇప్పుడు జాగ్రత్త అవస్థను అనుభవిస్తుంది నేను సాక్షిగా ఉన్నాను అని నిద్ర వేస్తూనే అనుకోవాలి ఆయన ప్రాతస్మరణ స్తోత్రంలో అదే పెట్టేంటారు ప్రాతస్మరణి హృది సంస్కృతాత్మతత్వం హృదయంలో ప్రకాశించే ఆత్మతత్వాన్ని స్మరిస్తున్నాను ఆత్మతత్వం సత్య సుఖం అది సత్యదానందం పరమహంస గతి తుదీయ పరమహంసం దాన్ని పొందడానికే తపస్వధి చేస్తున్నాను అది నారు మూడో ఒకటి కాదు నాలుగు అది ఏదో స్వప్న జాగరణ సుషుప్త మవైటీత్యం ప్రతిరోజు ఇదిగో ఇది జాగరణ వ్యవస్థ అని ఇది స్వప్నావస్థ అని తెలుసుకుంటోంది ఇది నిద్రావస్థ అని తెలుసుకుంటోంది ప్రతిరోజు ఆత్మస్వరూపం తెలుసుకు ఆ వెలుగు తెలుసుకుంటూ ఉన్నది నిత్యం తద్ బ్రహ్మ ఉంటే దేవుడు దేవుడని అల్లం చేస్తే ఏమైంది అదే దేవుడు అదే దేవుడు నెక్స్ట్ కళ దేవుని ఎందు ఈ తిరగడం తరగడం లేవుండవు ఈ కళలు మేము ఉండవు వాడికి కళలు ఎక్కువ అంటారు ఎట్లనే ఉన్నారు మానం వాడికి కళలు ఎక్కువ అంటే ఏదో అల్లం చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఖాళీగా ఉంటాడు మీ తప్పుడు అల్లం చేస్తూ ఉంటాడు అలాంటివేవి ఈ పరమాత్మకు ఉండవు బ్రహ్మ నిష్కల అదియే అది ఏ భూత సంఘ ఈ ఎముకల పూము నేను కావాలి భూత అంటే పంచభూతముల యొక్క ముద్ద ఈ దేహము నేను కాదు ప్రార్థన ఎలా ఉంటుంది ప్రార్థన ఇలా ఉండాలి అంతేగాని ఓ దేవా నేను చూడడానికి ఎలాది దేవత వస్తే వాళ్ళ నువ్వు బెత్తాలు వాళ్ళ నెట్టి మీద మొచ్చుతున్నారు ఏం చేస్తారు ఏం చెబుతారు ఎందుకంటే రాష్టన దేవతలు ఇంద్రాడి దేవతలను వాళ్ళ బెత్తాలతో మొచ్చుతున్నారా అయినా కూడా వాళ్ళు ఆ బెత్తాల ముత్తులను తీసుకుని నేను దర్శన చేస్తున్నారు ఎందుకంటే అలా అంటే నీ మహిమ అంతటిది ఏం చెప్పడం ఈ చెప్పడానికి ఇంద్రాజి దేవతల్ని పెట్టాలి వాళ్ళ నెట్టి మీద బట్టాలతో వాళ్ళెవర ద్వారపాలకుల్ని పెట్టాలి ఆ ద్వారపాలకులు ఇంద్రాజి దేవతల్ని మొత్తేస్తున్నారు అంటే అప్పటికి మహిమని కీర్తించినట్లు అవుతుందా ఈ కవులు ఉన్నారు చూసారు వీళ్ళు ఒక జనరేషన్ని తక్కువగా పట్టించారా లేదంటే ఎందుకు ఆటర్లేదు నీ మహిమ ఎంత గొప్పదంటే ఆ సూర్యునిలో నువ్వే ప్రకాశిస్తున్నావు చంద్రుల్లో నువ్వే ప్రకాశిస్తున్నావు నక్షత్రములలో నువ్వే ప్రకాశిస్తున్నావు సకల ప్రాణుల ఎందు నీవే ప్రకాశిస్తున్నావు నాహంలో ఎందుకు కూడా నీవే ప్రకాశిస్తున్నావు నీ మహిమ అంతా గొప్పది అలా ఏరవచ్చుగా అది బాగుందిగా ఇలా ఎందుకు చెప్పానంటే ఏ సాధన అయితే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుందుకు అనుకూలించదు దాన్ని ఏం చేయాలి మనం జాగరితం ఇచ్చి తెలివి లేవాలని కోరుతున్నది ఎప్పుడైనా మీకు నిద్ర లేవాలని కోరిక కలిగిందా అది బుద్ధి ఇలాగా నేను కదా నిద్ర లేవాలనే కోరిక కలిగింది బుద్ధి ఆత్మ కాదు ఓకే అప్పుడు ఆత్మ కూడా నిద్రలేవాలని అనుకుంటోంది అని మనకి అలా అనిపిస్తూ ఉంటుంది అతహ ఆహా అని చెప్పేతనే శృతి అమందితోంది తెలుసు స్వప్న భూత్వా ఇమం లోకమతి క్రాంతి దాన్ని వివరిస్తున్నారు స్వప్న భూత్వా స్వాపమృత్తి వెనక్కి పెట్టుకోవాలి ధియ స్వాపమృత్తి అవభాషయన్ స్వాపవృత్కారో భూ కాబట్టి ఇప్పుడు ఆత్మ ఏమైపోయింది స్వాపవృత్తి యొక్క ఆకారం కలది అయిపోయింది నిద్రావస్థలో బుద్ధి యొక్క ఫంక్షన్ ఏదైతే కలదో ఆ ఫంక్షన్ ఇప్పుడు ఆత్మకు వచ్చేసింది అది ఆత్మకు బుద్ధి యొక్క ఫంక్షన్ ఆత్మకు వచ్చింది అంటే బుద్ధిని ప్రకాశింపజేసేది ఆత్మే బుద్ధి కదలత అనే విషయం ఆత్మ చైతన్యంలోనే అనుభవానికి వస్తుంది లేకపోతే అనుభవానికి వస్తుంది మీకు బుద్ధి యొక్క కదలిక అనుభవానికి వస్తోంది కదా అది జాగ్రత్త అవస్థ బుద్ధి కదలిక లేదు అనేది అనుభవానికి వచ్చింది కదా అదే నిద్రావస్థ కాబట్టి అనుభవానికి వచ్చింది అంటే వెలుగు ఉండాలి ఆ చైతన్యం యొక్క వెలుగు ఉండాలి కాబట్టి ఆ ఆత్మవృత్తి ఆత్మ చైతన్యం స్వాపవృత్తిని ప్రకాశింపజేస్తూ తనే శ్వాప వృత్తి యొక్క ఆకారాన్ని పొందిందిగా అయింది అయి ఏం చేసింది ఈ మల్లోకం ఆ ముందు చూడండి అతిక్రామతి అతిక్యక్రామతి కొంచెం ముందుకు వెళ్ళి చూడండి అదో అన్వయలే మీకు అన్వయం కోసం చెప్తున్నా అనండి ఏమం లోకం అతిక్రామతి అలాగే కంగాలు కూడా చూసిపోతే అతిక్రాంతి కొంచెం ముందుకు వెళ్తే లేదా దొడ్డక్షరాల్లో కనుకోలేదు ఉంది అతి చక్రామతి కాబట్టి ఆత్మ ఏం చేసింది ఎప్పుడైతే బుద్ధి వృత్తితో సమానమైపోయి పాప పొందేసిందో ఈ లోకమును అతిక్రమించేసింది అతిక్రమించడం అంటే దాటి ముందుకు వెళ్లిపోతుంది ఈ లోకం ఈ లోకం అంటే ఏమిటండి జాగరికం వ్యవహార లక్షణం ఈ లోకం యొక్క లక్షణం ఏమిటో తెలుసినా జాగ్రత్త అవస్థలో మీరు చేసే వ్యవహారమంతా కూడా ఈ లోకము అనబడుతుంది జాగ్రత్త అవస్థలో మీరు ఒక దేహంతో మమేకమై ఇతర శబ్దాలు ఈ విషయంలో అదే వ్యవహారం ఆ వ్యవహారమునకే జాగ్రత్త వస్తానికే దాన్ని దాటేసి ఇంటికి వెళ్ళిపోతున్నాడు దాని వెనకాలను ఇచ్చి పెట్టేస్తున్నాం అది ఎలా ఉంటుందో జాగ్రత్త వ్యవహారము కార్యకరణ సంఘాతాత్మకము దేహేంద్రియమైన సంఘాతం ఏదైతే కలదో దాంతో మమేకమై ఉంటుంది జాగ్రత్త వ్యవహారం అయితే జాగ్రత్త వ్యవహారం మళ్ళీ రెండు బిజినెస్ చేసి డబ్బు సంపాదిస్తాడు డబ్బు ఖర్చు పెట్టి భోగాలను అది లౌకిక పూజలో పిచ్చేసి పుణ్యాన్ని పోగేస్తాడు అది వైదిక వ్యవహారం లౌకిక శాస్త్రీయ వ్యవహారాస్పదం లౌకిక వ్యవహారము శాస్త్రీయ వ్యవహారం శాస్త్రీయ వ్యవహారం అంటే పూజ చేశారనుకోండి ఎందుకు చేస్తున్నావు పుణ్యం కోసం పుణ్యం వస్తుందో అంటే శాస్త్రము చెప్తే కాబట్టి శాస్త్రం చెప్తే చేసే వ్యవహారం శాస్త్రీయ వ్యవహారం లోకంలో ఉండే అనుభవాలను బట్టి చేసే వ్యవహారం లౌకిక వ్యవహారం ధర్మ అర్థ కామ మూడు పురుషార్థం ఇదంతా కూడా వీడు ఒక దేహంతో మమేకమై చేస్తున్నాడు దీనికి జాగరిక లక్షణమైన లోకం జాగ్రత్త అనే లోకం నిద్రలోకి పోగానే ఈ లోకాన్ని దాటి వెళ్ళిపోతున్నాడు ఎవరో ఆత్మ వాస్తవంగా ఆత్మ కాదు బుద్ధియే కానీ బుద్ధితో సమానమై ఆత్మయే అట్లు చేరుతున్నదా అయితే ఎప్పుడైతే ఈ లోకాన్ని దాటేశాడో అప్పుడు ఆత్మస్వరూపము యొక్క పరిస్థితి అయితే నిద్రావత్ అని చెప్తున్నారు విదిక్తేనైనా ఆత్మజ్యోతిష స్వప్నాత్మకాంధీవృత్తి అవభాసయన్నవతిష్టతే స్మాత్ తస్మాత్ స్వయం జ్యోతిస్వభావ అసౌ అంటే దీన్ని కొంత కొంత కట్ చేశాం కొంత సంగ్రహం చేశాం కండెన్స్ చేయటంలో కొంచెం అటు ఏం కదా స్వప్న శబ్దానికి ఆ సందర్భాన్ని బట్టి సందర్థాలు కలగంటున్నాడు అనే లేకపోతే నిద్ర అవస్థ ఆ సందర్భాన్ని బట్టి చూసుకోవాలి చూద్దాం ఇప్పుడు ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి తెలుస్తుంది స్వప్నం అంటే నిద్ర అని స్వప్న శబ్దానికి నిద్ర అనే అర్థం ఉన్నది ఓకే చాలా జటిలంగా ఉంటుంది ఇక్కడ ఇందులో మనం సంగ్రహం చేసినాము ఒరిజినల్ నుంచి కొంత కండెన్స్ చేసినాము మీరు పనిచేయండి ఆత్మ ఏం చేస్తుంది బుద్ధి యొక్క స్వప్నాకాలమును ప్రకాశింపజేస్తున్నది ఆ స్వప్నము కల అయితే ప్రకాశింపజేస్తుంది ఆ స్వప్నము నిద్ర అయితే నిద్రాముక్తిని ప్రకాశింపజేస్తుంది అలా తీసుకో ఓకే అదే అభిప్రాయం కాబట్టి ఆత్మ జాగ్రత్త వస్థ యొక్క సంఘాతమును అతిక్రమించు అంటే అర్థం ఆ అభిమానమును విడిచిపెట్టరు తెలుసుకోండి ఏమీ తెలియట్లేదని తెలుసుకోండి కదా నాకేమీ తెలియలేదు అని తెలుస్తోంది కదా అదే మరి అదే తెలియడం కాబట్టి సుఖంగా ఉందని కూడా తెలుస్తుంది సుఖానుభవము అది కూడా వెలుగు ఉండాలి నిద్రలో హాయిగా ఉండాలి కదా మరి చైతన్య ప్రకాశం లేదా హాయిగా ఉందని ఎలా తెలుస్తుంది అలాగే నిద్రలో ఏమీ లేదు అని తెలిసింది కదా కాబట్టి చైతన్య ప్రకాశం లేదే ఏమీ లేదు కూడా తెలిసేది కాదు దీనికి చూడాల్సిన పద్ధతి ఏమిటంటే నిద్ర ఒక అనుభవమా కాదా నిద్ర ఒక అనుభవమేనంటారా లేకపోతే అది ఏది కాదా అనుభవం అయితే తప్పనిసరిగా ఆత్మచైతన్యం యొక్క వెలుగుంటే తప్ప ప్రకాశించదు తర్వాత నిద్ర మీకు గుర్తు వస్తుందా కదా గుర్తు గుర్తుకి అంటే స్మృతి స్మృతికి డెఫినేషన్ ఇచ్చారు ఏమంటే గడిచిపోయిన అనుభవము తిరిగి బుద్ధిలోకి వస్తుందా అని బుద్ధి స్మృతికి నిర్షణించారు కాబట్టి నిద్రపోయినట్టుగా మీకు గుర్తు వచ్చింది కదా అంటే నిద్ర అనేది ఒక అనుభవము కాబట్టి అయితే అనుభవం అనేది శూన్యం కాదు శూన్యం అయితే వెలుగు అక్కర్లేదు అనుభవం అయితే మనకు వెలుగు ఉండాలి కాబట్టి వెలుగు ఉన్నది మరి వెలుగుంటే నిద్రలో ఏది ఎందుకు తెలియటం కారణాలు ఎంత తెలిసినా నిద్రలో ఏది ఎందుకు తెలియకపోవడానికి నిద్రలో ఏది లేదు కనుక ఇప్పుడు నిద్రలో వెలుగు లేదనుకోండి ఏమీ తెలియదు ఏది లేదనుకోండి వెలుగు ఉంది ఏది లేదు అందుకు ఏమీ తెలియదు కాబట్టి నిద్రలో వెలుగు ఏమీ లేదు కనుక ఏమీ తెలియక లేదు ఏమీ ఏమీ లేదు ఏదైనా ఉంటే తెలుస్తుంది అంటే నేను ఇద్దరిలో కొంచెం స్వప్నం వచ్చిందనుకోండి అదంతా తెలుసుకో వెలుగుంది ఏదీ లేదు కాబట్టి ఏదీ వెలుగుటలేదు దాంట్లో ఘటాన్ని తోసేదనుకోండి ఘటం వెలుగుతోంది వెలుగు ఎప్పుడూ ఉంటుంది ఆ వెలుగే ఆత్మచైతన్యం మంచిది సో తర్వాత ఈ ఆత్మ వివితేన వివిక్తేన అంటే సంఘాతము కంటే విలక్షణమైన తనదైన విలుదితో కార్యకర్త సంఘాతము దాటి పెడుతోంది ఆ సంఘాతము కంటే విలక్షణమైన తనదైన ఆత్మ జ్యోతితో ధీవృక్తిని ప్రకాశంపారాన్ని ప్రకాశింపేస్తోంది ఇప్పుడు ఆ ధీ రూపంగా ఉన్నది స్వప్న రూపముగా ఉన్నది అలా స్వప్నము అంటే నిద్ర అవ్వచ్చు కాలు అవ్వచ్చు అది తర్వాత సెటిల్ చేస్తారనుకుంట ఆ విషయాన్ని ఆ స్వప్న శబ్దానికి ఏ అర్థం చెప్పాలి అన్నది తర్వాత సెటిల్ చేస్తారు బుద్ధి యొక్క స్థితి బుద్ధి యొక్క ఫంక్షన్ బుద్ధి యొక్క బుద్ధి కదలకుండా ఉండడం కూడా దాని యొక్క ఒక వృత్తి బుద్ధికి మూడు వృత్తులు ఉన్నాయి కదలకుండా ఉండడం కూడా ఒక వృత్తి నిద్ర కూడా ఒక వృత్తి కదలిక స్వప్నం కూడా ఒక వృత్తి కాబట్టి ఇప్పుడు స్వప్న శబ్దానికి చెప్పుకుంటే కదలకపోవడము అనే వృత్తి స్వప్న శబ్దానికి కళ అని అనే వృత్తి అలా తీసుకోవాలి సరిపడుతుంది ఎందుకంటే తరువాతి మంత్రంలో కల గురించి చెప్పబోతున్నారు ఎత్ర ప్రస్వపి లోక సర్వావతో మాత్రా ఉపాధ్వషాశ్వేన జ్యోతిష ప్రస్వటిచ్చ అత్రయం పురుష స్వయం జ్యోతిర్భవతి నథ నోగ అనే అక్కడ స్వప్నాన్ని చెప్పబోతున్నారు కాబట్టి దీన్ని నిర్దేశంగా పెట్టుకోవాల్సి వస్తుంది లేదా దీన్ని కంటిన్యూ వేషన్ అది అన్నట్లయితే ఇక్కడ స్వప్నం అంటే కదా అని చెప్పాలి కానీ మహర్షి కాదు స్వాపముక్తి అని రాశారు అలా ఉంచండి తర్వాత సెట్ అవుతుంది కొంచెం ఊపిరిపట్టండి దీన్ని బట్టి ఏం బుద్ధిని ప్రకాశింపచేయాలి అంటే ఆత్మచైతన్యం యొక్క వెలుగు ఉండి చేయాలి కాబట్టి బుద్ధి స్వయం ప్రకాశము కాదు నిద్రైనా బుద్ధిస్వయం ప్రకాశం కాదు స్వప్నమైనా కూడా బుద్ధిస్వయం ప్రకాశము కాదు కానీ ఆత్మ మాత్రము స్వయం ప్రకాశము అనే విషయం దీన్ని బట్టి మనకి స్పష్టమవుతున్నది తస్మాత్ స్వయం జ్యోతిష్వభావ కర్తృక్రియాకఫలూన్య పరమాత్మ త ఇప్పుడు ఆత్మ ఉంది చూసారా అది విశుద్ధము అంటే ఉభౌలోకం అన్నప్పుడు అది స్వప్నం ఉభౌలోకం అనుసంచేతది అన్నప్పుడు స్వప్నం అయితే జాగ్రత్త అవస్థ రెండు లోకములు ఈ మధ్యలో నిద్రావస్థను ఒకటి కూడా కాలదు ఓకే ఈ ఆత్మ అది విశుద్ధము అది సిద్ధి దాన్ని అశుద్ధము బుద్ధి శుద్ధం కాదు నిద్రపోయినప్పుడు కూడా శుద్ధము కాదు దాంట్లో వాస్తవాలన్నీ సంస్కార రూపంగా అలాగే ఉంటాయి కానీ ఆత్మ చైతన్యం మటుకు విశుద్ధము వెలుగు వెలుగు శుద్ధంగా ఉంటుంది వెలుగులో ప్రకాశించేది శుద్ధంగా ఉండొచ్చు శుద్ధంగా లేకపోవచ్చు కానీ వెలుగు మాత్రం ఎప్పుడు శుద్ధంగానే ఉంటుంది కదా సో విశుద్ధ ఉంటుందంటే అర్థం ఏంటో కృష్ణూన్యత దాని ఎందు కర్తృత్వము క్రియాలు ఫముగా లేదు కాని బుద్ధితో సమానమైనప్పుడు ఇవన్నీ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది పరమార్థముగా ఏమీ లేవు కాబట్టి ఇది గతంగా బుద్ధి నిద్రపోతుంటే ఆత్మ నిద్రపోతున్నట్లు బుద్ధి జాగరితమైతే ఆత్మ జాగరితమైనట్లు బుద్ధి స్వప్నాన్ని కంటూ ఆత్మ స్వప్నాన్ని కంటున్నట్లు ఆ సమానం ఉంటోంది బుద్ధి జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలకి స్వప్నావస్థలకి జాగ్రత్త అవస్థలకి వస్తున్నప్పుడు అంటే జాగ్రత్తగా ఉంటోంది కలగంటోంది కలగంటోంది జాగ్రత్తగా ఉంటోంది అలా వస్తున్నప్పుడు ఈ రెండు లోకముల ఎందు బుద్ది సంచారం చేసుకుంటే బుద్దితో సమానమై ఆత్మ కూడా సంచారం చేస్తున్నట్లుగా మనకు ఇంతవరకు ఒక విషయాన్ని మేము సెటిల్ ఆ పాపము తెలి దగ్గరే తెలియజలిగే కన్ఫ్యూషన్ ఆ కన్ఫ్యూషన్ తర్వాత సెటిల్ మృత్యోహ రూపాన్ని మృత్యువు యొక్క రూపములను ఆత్మ అతిక్రమించేస్తుంది ఆత్మ అతిక్రమిస్తూ ఆత్మ ఎప్పుడూ అతిక్రమించే ఉంది కానీ బుద్ధి అతిక్రమిస్తోంది మృత్యువు యొక్క రూపములను బుద్ధి అతిక్రమిస్తే ఆత్మ అతిక్రమించినట్లుగా ఉన్నది ఓకే మృత్యువు యొక్క రూపములు మృత్యు అంటే ఏమిటి మృత్యు కామకర్మా విద్యాదిహి అది మృత్యు కర్మలు అజ్ఞానము క్రోధాదులు అనేవే మృత్యు మృత్యు కర్మావిద్యాదిహేనుందా కామకర్మావిద్యాదిహేనుందా ఓకే కామనలు ఆది శబ్దం చేత క్రోధం తీసుకోండి కర్మలు అజ్ఞానము ఇవే మృత్యులు మృత్యు అంటే మృత్యు అంటే అర్థం విషయం ఎలా ఉందో మన వాళ్ళు ఏమనుకుంటారు మృత్యు అంటే అందుకనే ప్రమాదం వై మృత్యురహం ప్రవీ మీరు మీ స్వరూపాన్ని విస్మరించి అట్లా సంసారంలో పడిపోవడమే మృత్యు మీ ఆత్మస్వరూపాన్ని మీరు విస్మరించడమే మృత్యు ఆ మృత్యువు యొక్క రూపంలో ఏమిటంటే ఇవ్వ కర్మలు అజ్ఞ అవిద్య కామనలు క్రోధము ఇత్యాది నశ అన్యద్రూపము స్వత ఆ మృత్యువులకు వీటికంటే ఇంకో రూపము స్వంత రూపమేమీ లేదు అజ్ఞానమే మృత్యువు కామనమే మృత్యువు ఇప్పుడు తను మృత్యువును పొందాడు అని ఎందుకు అనుకుంటున్నాడు అజ్ఞానం వల్ల కాబట్టి అజ్ఞానమే మృత్యువు కామనలే మృత్యువు క్రోధము కర్మలు కర్మలు అంటే కర్తృత్వ భక్తృత్వములతో చేసే కర్మలు ఇయే మృత్యువు కార్యకరణాన్ని ఏవ అశ్యూపాన్ని ఇప్పుడు దేహము ఇంద్రియములు అనేవి అజ్ఞానజన్యములైన అజ్ఞానం వల్ల పుట్టినటువంటి దేహము ఇంద్రియములు ఈ దేహము నాది ఇంద్రియములు నాది అనే వ్యవహారం అంతా అజ్ఞానం నుంచి పడుతుంది ఇదంతా కూడా మృత్యువు యొక్క రూపములు అతహా కానీ మృత్యోహ రూపాన్ని అతిక్రామతి నిరాశాక్షిక గాని కాబట్టి ఈ మృత్యువు యొక్క రూపములు మృత్యుల యొక్క రూపములంటే ఎన్ని రూపములు చెప్పారో తెలుసిన దేహము ఇంద్రియములు కామములు క్రోధము అవిద్య కర్మలు కర్తృత్వ హోత్రృత్వములతో చేసే కర్మలు ఇవన్నీ కూడా మృత్యువు యొక్క రూపములే ఈశవాస్యంలో అవిద్యయా మృత్యుం చేత్వ విద్యయామృతం వస్తుంది అని అంటే కర్మ అక్కడ మృత్యువు అంటే సోమరిధనం సోమరిధనాన్ని ఇక్కడ అజ్ఞానాన్నే మృత్యువుగా చెప్తున్నాడు అన్నీ మృత్యువు యొక్క రూపం పురాణంలో మృత్యువు వేడు ఇక్కడ మృత్యువు వేడు పురాణంలో మృత్యు అంటే మనిషి పుట్టేడు పోలేడు స్వర్గానికి పోయాడు ఇక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాడు తర్వాత క్రియా ఫలాశ్రేయాలి క్రియలు ఫలములు అవి తర్వాత క్రియలు చేయటానికి ఫలములను అనుభవించటానికి ఆశ్చర్యము ఏమిటి కార్యకరణం ఇవే మృత్యుల యొక్క రూపములు వీడు నిద్రలోకి జారుతుకున్నప్పుడు లేదా కళను పంటున్నప్పుడు కూడా ఈ మృత్యువు యొక్క రూపంలో అన్నిటినీ దాటి వెళ్ళిపోతున్నాడా అయితే ఇది నిద్రయా లేకపోతే కళయా అన్నది కొంచెం ఆలోచించాలి ఆలోచించాం ఒక సమయాలు అయితే ఈ లోపులో ఒక విచారం పెద్ద విచారం ఈ విచారం ఏ దారిలో నడుస్తుందంటే అసలు ఆత్మ అనేది ఒకటి ఉందా లేదా ఉన్నదంతా బుద్ధి ఇప్పుడు మీరేం చెప్తున్నారు నిద్ర అంటే బుద్ధి తెలుగు రావడం అంటే బుద్ధి కలగనడం అంటే బుద్ధి సుఖమంటే బుద్ధి దుఃఖం అంటే బుద్ధి అన్ని బుద్ధి ఏం కదా బుద్ధి సరిపడుతుంటే బుద్ధి అన్ని అన్నింటినీ బుద్ధి ఎక్స్ప్లెయిన్ చేసేస్తోంది ఎవరి సింగిల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నీడెడ్ ఎక్స్ప్లెయిన్ పోయి బుద్ధి ఇచ్చారు ఇంకా ఆ బుద్ధి కాకుండా వేరే ఆత్మనే ఒక వెలుగు ఉందని నిద్రలో బుద్ధి బుద్ధి నిద్రపోతోంది అయిపోయిందంటే నిద్రావస్థ సెటిల్ అయిపోయింది బుద్ధి నిద్రలో ఇచ్చింది జాగరణ అవస్థ సెటిల్ అయింది బుద్ది తలగడుతోంది స్వప్నావస్థ సెటిల్ అయింది మళ్ళీ బుద్ధి కాకుండా దీన్ని ప్రకాశింపజేస్తూ ఆత్మ చైతన్యం అనేది ఒకటి లేరే ఉన్నది అని ఎందుకు చెప్పాలి అని ఒక చర్చ మొదలవుతోంది కాబట్టి ఇక్కడ ఈ చర్చని కొంచెం ఓపెన్ గా మీరు నిర్వహించాల్సి ఉంటుంది మరి మీరేమో భాష్యం కావాలని చెప్పేసి ఏరు కూడా తెచ్చుకున్నారు కనుక దీంతో కొంచెం మీరు కృష్ణీ పట్టాలి జూడో జూడో చూసాను జూడోలో ఏమవుతుందంటే పట్టడాలు ఏముండవు వాడు వీడిని కొట్టడం వీళ్ళు వాడిని కొట్టడం ఈ పిండి చపాతీ పిండిని సాగతీసినట్లుగా వాడు వీడిని సాగ వీడు వాడిని సాగ తీసుకోవచ్చు ఒకప్పుడు వాడి చేయి వీడి చేయి వాడి కాదు వీడి కాదు కలిసిపోయి ఎవరికి కాదు ఏది ఎవడి కూడా మనకి తేడా తెలియకుండా సో ఎవడు చెంది ఉన్నాడు ఎవరు పైన ఉన్నాడు ఏం తెలియకుండా చపాతీ ముద్దలాగా తిరుగుతూ ఉంటారు జూడో అంటారు ఒలింపిక్స్ లో ఉంది జే జూడో మన వాడు బాగానే చేస్తూ ఉంటారు జూడో నేను తెలుగులో అంటాను పుష్టి అంటే అలాంటి కుస్తి ఒకటి ఇప్పుడు మనం చూద్దాం దాంట్లో దిగితే లోతు తెలుస్తుంది బయట ఉండి అనుకుంటే అని తెలుస్తుంది నన్ను నాస్తి ఏవాళ్ళు నాస్తి కూడా అంటారు నాస్తి అలాంటి మొదల మొదలు పెట్టడమే లేదంటున్నారు ఏమిటి ధియా సమానము అన్యూ ధియ అవభాషకము ఆత్మజ్యోతి బుద్ధితో సమానమైపోతోంది బుద్ధిని ప్రకాశింపజేస్తోంది ఆత్మాని జ్యోతి అలాంటిదేమీ నీ లేదు నాకు ఎందుకు ఎందుకు లేదంటున్నాడు చుట్టంట్లో జీవ్యతిరేకైనా ప్రత్యక్షేణుమానవా అనుపలం నీకెక్కడైనా కనపడిందా ఇది బుద్ధి ఇది బుద్ధి కంటే భిన్నంగా ఆత్మ ఈ ఆత్మ ప్రకాశింపజేస్తుంది అని ఏమన్నా అలా కనపడిందని కనపడలేదు ఇంకే సినిమాని దృష్టాంతం చెప్పేసి నడిపించేస్తారంటే అక్కడ గుర్తుంది సినిమాలో ఇది ఫిల్ము ఇది ప్రాజెక్ట్ లోపల ఉండే వెలుగు ఈ వెలుగు వచ్చి దేన్ని ప్రకాశింపజేసింది సినిమా పడుతోంది అని మీకు కనపడుతోంది కదా అలాగే పోయి బుద్ధి ఇది ఆత్మ ఈ ఆత్మ బుద్ధి ప్రకాశిస్తుంది అని ఏమైనా మీకు కనపడిందా కనపడలేదు ఒకప్పుడు కనపడకపోయినా లింగాన్ని బట్టి ఊహ చేయవచ్చు దాన్ని అనుమానము అంటారు అలాగే అంటే పొగ ఉంది నిప్పు అయితే కనపడతలేదు పొగ అయితే కనపడతాం కనపడుతున్న పొగను బట్టి నిప్పు మనం భావం చే ఉందని తెలుసుకుంటాం అలా ఏమైనా మీకేమైనా తెలిసిందా ఆత్మకి లింగం ఎక్కువ చెప్పండి ఆత్మ యొక్క లింగం ఏదైనా కలగ ఆ లింగాన్ని బట్టి ఆత్మను మనం భావం చేయగలగాలి అటువంటి లింగం ఏమైనా ఉండాలి ఆత్మకి ధర్మాలు ఏం లేవు నిష్కళము నిష్క్రియము నిర్గుణము నిర్ధర్మతము అని మీరు చెప్తారు కదా ఏ ధర్మాలు లేవు కాబట్టి నిజంగా ఒక ధర్మం ఉందనుకోండి ఆత్మకి గంధం ఉందనుకోండి ఆ గంధాన్ని మాది కూడా ఇప్పుడు మల్లెలు ఉన్నాయి అని ఎలా చెప్పారు గంధాన్ని బట్టి కంటితో చూడకపోయినా గంధాన్ని బట్టి మల్లెలు ఉన్నాయని చెప్పారు ఇప్పుడు గంధం ఏమైంది మల్లెలు ఉన్నాయని తెలుసుకోవడానికి లింగమైనది అలాంటి లింగం ఏదైనా ఆత్మకు ఉన్నదా లేదు కాబట్టి ప్రత్యక్షంగా ఉందని చెప్పడానికి లేదు అనుమా పరోక్షం అవ్వకూడదు అనుమానం చేయటం ఉన్నదని చెప్పడానికి లేదు కాబట్టి అనుపలంహ అది మనం తెలియబడుటం లేదు యథా అన్యా తత్కాలేవాధీ కాబట్టి మీకు జాగ్రత్తలో బుద్ధి ఉంది కదా ఉంది ఆ బుద్ధి వెనకాల ఇంకో బుద్ధి ఉందా రెండవ బుద్ధి ఉందా లేదు ఎందుకని ఉంటే ఉన్నట్టు తెలియాలి కదా తెలియట్లేదు ప్రత్యక్షంగా లేట్లేదు అనుమాన జాతం తెలియట్లేదు అని చేత రెండవ బుద్ధి ఉంది అని ఎవడో కల్పించటం లేదు అలాగే భిన్నంగా ఆత్మ ఉంది అని మాత్రం అలా కల్పించుకుంటూ పోతే బుద్ధి కంటే భిన్నంగా ఆత్మ ఉందని నువ్వు కల్పిస్తావు ప్రత్యక్షంగా తెలియట్లేదు అనుమానంగా తెలియట్లేదు అయినా కూడా కల్పిస్తున్నావు అలా కల్పిస్తానంటే నేను ఇంకోటి కల్పిస్తా ఏమిటి ఉన్నది ఒక బుద్ధి కాదు రెండు బుద్ధులు కల్పిస్తా ఈ రెండో బుద్ధి ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవా ఒక బుద్ధి అయితే తెలుసుకొని ఉన్నట్లు రెండో బుద్ధి ఉన్నా కానీ కాబట్టి ఒక బుద్ధిమృత్తి ఉన్న కాలం నుండి ఇంకో బుద్ధి వృత్తి ఉండదు అదే విధంగా బుద్ధి కంటే విలక్షణమైన ఆత్మ లేదు ఇప్పుడు బుద్ధి ఒక ఆలోచన ఉంది మీ బుద్ధిలో ఒక ఆలోచన ఉండే ఆ ఆలోచన అంతమయ్యాక మరో ఆలోచన వస్తుందా లేకపోతే ఆలోచన ఉండగానే ఇంకో ఆలోచన వస్తుందా అంతం అవ్వాలి ఒక ఆలోచన ఎండ ఇంకో ఆలోచన వస్తుంది ఒక ఆలోచన ఉండగా ఇంకో ఆలోచన రాదు కాబట్టి ఆలోచన ఉన్నది కాబట్ ఆత్మానూ డోమే లేదలూ అపి అన్యత్ అనుపలంభా సాదృశ్యమిద్యాల అన్యత్మేనా ఆలోక ఉపలంభాత్ ఘటాదే ఒక అర్గ్యుమెంట్ చెప్పారు భాష్యకా కానీ ఎక్కడైనా సరే ఒకటి ప్రకాశింపజేసేది వెలుగు ప్రకాశింపజేయబడేది ఘట అటువంటి పరిస్థితిలో అవభాష అవభాషక ఆ అర్గ్యుమెంట్ ఆ వెలుగుకి ఆ ప్రకాశింపజేయబడే ఘటాదికి అభేదం మనకి రెండు కలిసిపోతాయి విడివిడిగా మీకు దూరం ఇది ఘటము ఇది ఘటమును ప్రకాశింపజేసే వెలుగు అని నేను వెడబి చూపించగలదా చూపించలే ఎందుకో తెలుసిన ఘటమును ప్రకాశింపజేసే వెలుగును ఘటన నుంచి సెపరేట్ చేసేప్పటికీ ఇంకా ఘటం కనపడదు వెలుగు లేకుండా ఘటన ఎందుకు కనబడుతుందండి కాబట్టి వెలుగులోనే ఘటం కనపడుతుంది కాబట్టి ఘటమును వెలుగు ప్రకాశింపజేసే సందర్భంలో ఇది ఘటము ఇది వెలుగు అని విడదీసి చూపించడం కుదరదు అలాగే ఆత్మ చైతన్యం బుద్ధిని ప్రకాశింపజేసే సందర్భంలో ఇది ఆత్మ చైతన్యము ఆత్మజ్యోతి ఇది బుద్ధి అని విడదీసి చూపించడం కుదరదు అని ఆర్గ్యుమెంట్ చెప్పిన ముందు ఆర్గ్యుమెంట్ ని తెచ్చాడు అంటే ఇప్పుడు ఆత్మను విడదీసి చూపించాలి కదా విడదీసి చూపించడం కుదరదు ఎందుకని అవభాస్య అవభాషకములను విడతీసి చూపించడం కుదరదు కనుక అని సిద్ధాంతం అంటారు కదా సో ఎత్తు అవభాస్య్య అవభాషకూహ అన్యత్వేటి అవభాష్యము అవభాషకము వేరు వివేక అనుకలం ఏదైనా స్పష్టంగా తెలియట లేదు కనుక సాదృశ్యం ఇది ఘటాద్యాలోపలో సాదృశ్యం ఘటాదులకు వెలుగు ఆలోకం అంటే వెలుగు నువ్వు కూడా సమానమైపోతూ ఉంటాయి ఘటమే మెరుగు అయిపోతుంది వెలుగే ఘటమైపోతుంది కాబట్టి విడతీసి చూపించడం కుదరదు అని మీరు చెప్పారు అని చెప్పి అందుచేతనే ఆత్మని బుద్ధిని విడతీసి చూపించడం కుదరట్లేదు అని కూడా మీరు చెప్పారు తత్రు అన్యత్మైన ఆలోకస్ ఉపలంభాద్ఘటాదే అక్కడ అలా అవ్వచ్చు దాకా అక్కడ రా అయితే అవలేవండి ఎందుకంటే ఒకప్పుడు ఏమవుతుందంటే చీకట్లో అవుతున్నా కూర్చున్నారు వెలుగైతే లేదు కానీ చేతితో తడిని ఇది ఘటము అని తెలుసుకున్నారు కాబట్టి ఘటము వేరు వెలుగు వేరు చీకట్లోంచి బయటకు వస్తే మీకు వేరే కనపడుతుంది చీకట్లో చేతితో ఆ సందర్భంలో ఘటము ఆ లోకము రెండు వేలు వేలుగా ఉన్నది అని మీరు నిర్ధారించడానికి అవకాశం ఉన్నది ఆ రకంగా మీరు ఆత్మా బుద్ధి వేరువేరుగా ఉన్నాయని నిర్ధారించి అలా చూపిస్తారు మీరు అర్థమవుతుందండి సంశ్లిష్ట సాదృశ్యం ధిన్నోహే ఇప్పుడు రెండు ఒకదానితో ఒకటి సమానం అవుతాయి సమాన సదృశ అని ఉండాలి ఆ రెండు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి రెండు ఉండి కలిస్తే సమానము సాదృశ్యము అని చెప్పగలుగుతారు రెండు ఉండాలి అది ఒకదాని ఒకటి కలుసుకోవాలి ఎందుకు ఘటము రెండు ఉన్నాయి రెండు కలుసుకుంటాం ఏమంటే నటాదేరివభాసం జ్యోతిరంతరంక్షేణను కానీ ఆ విధంగా ఇక్కడ అంటే ఆత్మ బుద్ధే సందర్భో ఇది ఆత్మా ఇది బుద్ధి అని ప్రత్యక్షంగా కానీ అనుమానంతో కానీ నిర్ధారించడానికి అవకాశమే వెళ్తున్నది ఇది ఘటము ఇది వెలుగు ఈ వెలుగు ఘటాన్ని ప్రకాశింపజేస్తోంది ప్రకాశింపజేసేప్పుడు మనం గడిపించి చూపించలేకపోతున్నాము కానీ మరి వేరే చోట వెలుగు వెలుగుగా ఘటము ఘటము తెలుస్తూ ఉన్నది ఆత్మకి బుద్ధికి ఎలా చెప్పగలవా ఆత్మ బుద్ధిని ప్రకాశింపజేసేప్పుడు ఆత్మే బుద్ధిలాగా అయిపోతుంది అలా అటువంటి సాదుష్యం వాటికి ఉండాలి అంటే మీకు సెపరేట్ గా ఆత్మా దొరకాలి బుద్ధి దొరకాలి అక్కడ ఆత్మ ఒక్కటే ఉన్నది ఇక్కడ బుద్ధి ఒక్కటే ఉన్నది కానీ ఈ సందర్భంలో ఉంటుంది ఆత్మాబుద్ధి కలిసిపోయి ఆత్మ బుద్ధిగా అయిపోతుంది అని చెప్పగలరా అలా చెప్పగలవా అర్గ్యుమెంట్ తెలిసిందండి నేను ఇప్పుడు లోకంలో ఘటం వేరే ఉంది వెలుగు వేరే ఉంది ఓ సందర్భంలో ఆ వెలుగు వచ్చి ఘటం మీద పడి ప్రకాశింపజేస్తూ వెరదీసి చెప్పడానికి వీలైన పరిస్థితి నిర్మాణమయ్యేది అప్పుడు మీరు చెప్పచ్చు ఏమని ఆలోక ఘటైన సదృష్ట ఆలోక ఘటైన సమాన అని మీరు చెప్పచ్చు ఎందుకంటే మీకు ఘటము స్పష్టంగా తెలుస్తోంది ప్రత్యక్షంగా ఆలోకము ప్రత్యక్షంగా తెలుసుకోవాలి కాబట్టి ఒకదానికి ఒకదానికి సాదుష్యము లెక్క సమానత్వం వచ్చిన సందర్భం కూడా మీరు అంచనా వేసుకోగలుగుతారు మీకు ఆత్మ బుద్ధి విడివిడిగా తెలిసి ఆ రెండు ఒక చోట సమావేశమైన స్థితి అని చెప్పే పరిస్థితి ఉన్నదా లేదు ఎందుకంటే ఆత్మ అనే వెలుగు ప్రత్యక్షంగా కానీ అనుమానంగా కానీ తెలియటమే లేదు తెలుస్తున్నదా బుద్ధియే తెలుస్తోంది ఎప్పుడు తెలిసినా బుద్ధే తెలుస్తోంది చివరూపాషకత్వే స్వాకారాచ కాబట్టి ఇప్పుడు వెలుగు ఘటమును ప్రకాశించినప్పుడు వెలుగు ఏమైంది ఘటాకారాన్ని పొందింది వెలుగు వెలుగుగా ఉన్నది ఘటాన్ని ప్రకాశింపజేసేప్పుడు ఘటాకారాన్ని పొందింది అలాగే బుద్ధి బుద్ధిలాగా వెలుగు వలె ఉన్నది ఆ బుద్ధి శబ్దము రూపము మొదలైన విషయమును ప్రకాశింపజేసేప్పుడు ఆ విషయము యొక్క ఆకారమును పొందుతున్నది బుద్ధి ఘట బుద్ధి వెలుగు ఘటము యొక్క వెలుగు అన్నట్లుగా అంటే వెలుగు ఉన్నది ఘటాన్ని ప్రకాశింపజేసి ఘతంతో సమానమైనదా వెలుగు అలాగే బుద్ధి ఉన్నది ఘటాన్ని ప్రకాశింప ఘటాన్ని తెలుసుకునేప్పుడు ఘటాకారాన్ని పొందిన బుద్ధి ఘట బుద్ధిగా వచ్చింది కాబట్టి బుద్ధియే ఉన్నది ఇంకా ఆత్మంతో లేదు వీళ్ళని పెద్ద జన్మల ఎంత పెద్దదెలా అంటే దీన్ని తెలియజేయడానికి చాలా ఓపిక కావాల్సి ఉంటుంది స్వరూపాల భాష అంటే అర్థమైతే అతి బుద్ధి తన స్వరూపము చే ప్రకాశింపజేస్తూ గ్రాహకము వృత్తి రూపముగా కూడా అదువు తెలుసుకునేది ఏది బుద్ధి తెలియబడేది ఏది మును పొందిన బుద్ధి విజ్ఞానవాదం విజ్ఞానవాదములో ఘటము తెలియబడదు ఘటాకారమును పొందిన వృత్తి తెలియబడదు ఘటాకార వృత్తి తెలియబడదు ఘటాకార వృత్తి కంటే భిన్నంగా ఘటం ఉండదు ఘటాకార వృత్తియే జ్ఞేయము ఆ వృత్తి రూపాన్ని పొందే బుద్ధియే జ్ఞాత కాబట్టి బుద్ధి తెలుసుకుంటుంది బుద్ధి తెలియబో ఇది విజ్ఞాన వాదన వేదాంతల వాదన ఏంటో తెలుసిన ఘటాకారమును పొందిన బుద్ధి తెలియబడేది సాక్షి చేయకం మేము తెలుసుకునేది అని వేద వాదన ఓకే మీకు ఈ వాదన తెలిసిందండింగ్ బీయింగ్ అవును అది ఆ సందర్భం వేదాంతుల సందర్భం కరెక్ట్ కానీ విజ్ఞానవాదంలో వాళ్ళేమంటారంటే ఇంకా ఆత్మ అనేది వేరే లేదు ఇప్పుడు ఘటము ఉన్నది ఘటము ఏది ప్రకాశింపజేస్తోంది నిలుగు ప్రకాశింపజేస్తుంది అంతే కదా కాబట్టి ఘటమును ఏది వెలుగు ప్రకాశింపజేస్తోంది ఘటాకారమును పొందిన వెలుగు ప్రకాశింప కాబట్టి అక్కడ ఏమున్నాయి వెలుగుంది ఘటాకాలమును పొందిన వెలుగు ఉన్నది ఘటాకాలమును పొందిన వెలుగే వెలుగు యొక్క ఒకనొక వృత్తి వెలుగు అంతే అలాగే బుద్ధి బుద్ధి ఒకనొక వృత్తి రూపాన్ని పొందింది ఘటాకాలాన్ని పొందిన బుద్ధి ఘటాకాల వృత్తి ఘటాకాలాన్ని పొందిన ఘటాకాల వృత్తిని తెలుసుకునే బుద్ధి బుద్ధి కాబట్టి బుద్ధియే తెలుసుకునేది బుద్ధియే తెలియబడేది నిజానికి వెలుగు దగ్గర కూడా అలాగే మీరు దీపం వేస్తారు గదిలో ఏముంది వెలుగు వెలుగుందని తెలిసి ఘటం తెలిసి ఘటం తెలిసిందంటే ఏం తెలిసింది ఘటాకారమును పొందిన వెలుగు తెలిసింది కాబట్టి మీకు అక్కడ ఏమున్నాయి వెలుగు ఉన్నది ఘటాకారమును పొందిన వెలుగు ఉన్నది వెలుగేం చేస్తోంది ఘటాకారమును పొందిన వెలుగుని ప్రకాశింపజేస్తోంది ఘటాకారమును పొందిన వెలుగు ఏమిటి ఆ వెలుగు చేత ప్రకాశింపడేయబడేది కాబట్టి అక్కడ జ్ఞాత ప్రకాశ ప్రకాశకము ప్రకాశము అలాగే ఇక్కడ బుద్ధి ఉన్నది వెలుగు వంటిది జనరల్ ఆ బుద్ధి ఘటాకారాన్ని పొందేది కాబట్టి జనరల్ బుద్ధి తెలుసుకునేది గటాకారాన్ని పొందిన బుద్ధి తెలియబడేది సరిపడేది మళ్ళీ ఇది ఆత్మలు పోయింది అంత విజ్ఞానవాదమే ఇప్పుడు తెలుసుకుంటున్నా తెలుసుకుంటున్నాడు ఎవరిది బుద్ధి తెలియబడుతోంది ఎవరిది బుద్ధి విజ్ఞానవాదం అంటే ఇంకా బయట ఉండదు ఇంకా బుద్ధి బుద్ధి అదే తెలుసుకున్నది అదే తెలియబడేది ఒక రూపంలో తెలుసుకునేది మరి ఒక రూపంలో తెలియదు ఇంక వేరే ఆత్మ లేదని అక్కర్లేదు బుద్ధి కాబట్టి బుద్ధి స్వాకార విషయాకారూపము తనకి ఉన్నది స్వీట్ లో స్వీట్ రూపాన్ని పొంది అలాగే బుద్ధి స్వాకార తనకంటూ ఒక రూపం ఉన్నది ఏడుగు మంచి రూపమే ఒక విషయాన్ని తెలుసు తెలిసే సందర్భంలో విషయాకారాన్ని పొందిస్తుంది ఆత్మే తస్మాత్ ననుమానక నాకు ప్రత్యక్ష అవభాషకం అధియ అవభాతకం జ్యోతి శక్యే ప్రతిపాదేత్తం కాబట్టి ప్రత్యక్ష ప్రమాణం చేత కానీ అనుమాన ప్రమాణం చేత కానీ బుద్ధిని ప్రకాశింపజేస్తూ బుద్ధి కంటే విలక్షణమైన వ్యతిరిక్తమైన ఆత్మ అనేది ఒకనొక జ్యోతి గలదు అని నిరూపించుట సంభవము కాదు సరిపోయిందండి అది గౌరవపక్షం ఇంకా ఉంది పూర్వపక్షం దాని సిద్ధాంతం అదే గౌరవపక్షము సిద్ధాంతము ఇలాగే ఈ మనం శుక్రవారం నాడు దీన్ని కొంచెం ముందుకు తీసుకు వెళ్ళగా ఈ వ్యక్తిని ఇలాగ పూర్వపక్షంలో ఆపేయడం కాకుండా కనీసం మొత్తం చెప్తుంట కాకపోయినా కొంత చెట్ అయినా శుక్రవారం నాడు ముందుకు తీసుకు వెళ్ళగా ఓం ఓం నమో నమస్ ఓం నమోదు